భ పరిచున్న దేవ దేవా మంతుడా అబ్రాహం సాకుల గొప్ప దేవ ఇజ్రా పరిశుద్ధ దేవాన్ని స్తోత్రం చేస్తాం నా దివానికి దినం మాకు ఇచ్చిన యేసప్రభ ఈ దినం మీ ఆత్మధనం నడిపించండి మా సోబుద్ది తొలగించండి మా స్వంత జ్ఞానాన్ని తొలగించి ఈ పనికిరాని జ్ఞానం ముద్దేశ్వర్రభ నా దీమాని స్వతం నీ పరిశుద్ధ జ్ఞానం నీ పరిశుద్ధం కలిగించేయండి నాని బిడ్డలు నడిపించండి నా దీమానికి స్తో ఎస్ రాకుండా ఎంతో సమీపం ఉంది భయంకర చీకటి కాలంలో ఉంటున్నాం ఇష్టప్రభ అలాంటి నా మా విశ్వాసం అభధికం చేయండి నా జీవానికి సోదం చేసాం ప్రభా అందరూ వాక్యం ద్వారా మాట్లాడి నా జీవానికి సౌదం చేసాం వాక్యం నాటపడాలా ఈ వాక్యం మీరే వాక్యం వెలుగుని కనుక మాలో జీవిం ఇచ్చేయండి వెలిగింపించండి అలాంటి మీ హస్తం గొప్ప మీరే మాకు సహాయకను నడిపించమని అతి చీకటి దయ్యాలని గర్తించమని అది అది ఓడిపోవాలి ఇస్తు ప్రభా ఈ వాక్యం ధర ప్రభా మీరేం మాట్లాడమని ప్రశ్న వెలుగువని వినయా వెల్తురుని వినయా సర్వముని వినయా సమస్తమునీ వినయా వెలుగువ నీ వెల్తురుని వినయా సర్వముని వినయా సమస్తము నీ మాకున్న వాడవు నీ వేయసయ్యా మా కన్న వాడవుని వేయసయ్యా మాకున్న వాడవు నీ వేయసయ్యా మా కన్న వాడవు నీ వేయసయ్యా వెలుగునీ వినయా వెలుతురుని సమాస్తముని వినయా శూన్యంలో నుండి సృష్టిని చేశావు మాటిలో నుండి మనిషిని చేశావు శూన్యంలో నుండి సృష్టిని చేశావో మాటిలో నుండి మనిషిని చేశావో మాకు జీవం పోసిన నాదుడు నీవేస్త మగు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవే సయ్యా మగు జీవం పోసిన నాదుడు నీవేస్త మగు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవే సయ్యా వెలుగునీ వినయ వెళ్తురు నీ వినయ సర్వముని వినయ సమస్తముని వినయా సత్యమునివ నీ జీవమునివని మార్గమునివ నీ అన్న వుయ్యా సత్యమునివని జీవము నీవ మార్గము నీవ నీ అన్నవు ఏ సయ్యా వారికి ఇస్తా నన్నవు ఏ సయ్యా వెతికే వారికి దొరికెద నన్నవు ఏ సయ్యా నన్ను వారికి ఇస్తా నన్నవు ఏ సయ్యా వెతికే వారికి దొరికెద నన్నవు ఏ వెలుగువ నీ వినయా వెళ్తురు నీ వినయా సర్వము నీ వినయా సమస్తముని వినయా వెలుగువ సర్వముని వినయా సామాస్తముని వినయా మాకున్న మా కన్న వాడవుని వేయస్తయ్యా వెలుగునీ వినయా వెలుగురు నీ వినయా సర్వముని వినయా వెనయా ఐ మీన్ ప్రైజ్ ఎన్ని ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుక వేచి ఉంటినీ నా ప్రార్థన అనకించుమా ప్రభువా నా ప్రార్థన అనకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోనయి ప్రాణి నిలవలేదు నీ తోడు నీ ప్రేమ లేక ఇలాలోనయి ప్రాణి నిలవలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా స్తోత్రం నైనా పరిశుద్ధుడా హేసు ప్రభా జీవంగల దేవా నీకే వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా యేసుప్రభా నీకు వందనాలు పొద్దున శాతం కాచి కాపాడుతున్న ప్రభా అందరూ బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఏమిచ్చినా మేము చెల్లించలేము ప్రభా అయా రాత్రి కాలం ముందు వాక్ మీరు మాత్రం మాట్లాడండి ఏసు ప్రభ మీరు మాతో మాట్లాడి బలపరచండి దేవా దీవించండి ఆశీర్వదించి మీరు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి ప్రభా మీరమ్మాతో మాట్లాడి మైమ పొందమని ఏసుకృష్ణ అడిగి తండ్రి ఆ మెయిన్ మనము కొన్ని మార్గాల గురించి మనము చూసుకుంటున్నాము అంశము మనం ఏ విధంగా చక్కగా దేవుని సన్నిధిలో నడుచుకోవాల ఏ విధంగా ఉండాలా అనేది మార్గం అనమాట ఇర్మియా పెద్ద ప్రవక్తలో ఇర్మియా ఏడో అధ్యాయము ఇర్మియా ఏడో అధ్యాయము మొదటి వచనం చూద్దాము యహోవ య నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్ కదా ఇక్కడ యహోవ యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు యహోవ మందిరము ద్వారా నిలబడి ఈ మాట అచటనే ప్రకటింపుము ఇక్కడ ఇర్మియాతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సంభాషిస్తా ఉన్నాడు తనతో ఏ విధంగా మాట్లాడాలా మరి ఇజ్రాయల్ ప్రజలతో ఈ విధంగా మాట్లాడమని దేవుడు తనతో మాట్లాడుతా ఉన్నాడు మరి ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే అతనికి నీవు యహోవ మందిరం ద్వారా నిలబడి ఈ మాట ఈ చెట్టనే ప్రకటించము ద్వారం దగ్గర నిలబడు మందిరం ద్వారా నిలబడి ఈ మాట అచట్టనే ప్రకటింపుము యహోవకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదవారులారా యహోవ మాట వీరుడి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇర్మియ ద్వారం దగ్గర నిలబడి అందరికీ నమస్కారం చేస్తున్నాడంట దేవుని నామంలో కదా యహోవాకు నమస్కారం చేయటకి ఈ ద్వారం పడిన కదా ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదవారులారా యహో మాట విరుడి ఏమని చెప్తున్నాడంట ఎవరైతే ప్రవేశిస్తు దేవుని మందిరంలోకి వాళ్ళకి నమస్కారం చేస్తూ యహో మాట విరుడు అని ఉన్నాడు ఆయన దేవుని మాట సెలవిస్తా ఉన్నాడు ఏమనంటే సైన్యములకు సైన్యములకు అధిపతి అధిపతియు ఇజ్రాల్ యొక్క దేవుడకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమును నివసింప నివసింపచేయునట్లు కదా దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడుతుడు యహోవాగు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తుంది నేను ఈ స్థలమును మిమ్మను నివసింపచేయునట్లు మీ మార్గమును మీ క్రియలను దిద్దుకొనండి ఏమంటున్నాడంట మీ మార్గంలో మీ క్రియలను ఏం జర చక్కపరచుకోండి దిద్దుకోండి అని మరి యూదా వారిలో అక్కడ ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడైతే ఎవరైతే దేవుని మందిరానికి ప్రవేశిస్తున్నారో లోపలికి మరి అక్కడ ఆ చెట నిలబడి ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాటలు ఏమనంట వాళ్ళ క్రియలని వాళ్ళ మార్గంలని దిద్దుకోమంటున్నాడు కదా వాళ్ళ జీవితాలని బాగుదేసుకోమంటున్నాడు వాళ్ళ మార్గం అన్నిట్లని కదా ఇక ఈ స్థలంను యహోవా ఈ స్థలంను యహోవ ఆలయమును ఈ స్థలంను యహోవ ఆలయము ఈ స్థలము యహోవ ఆలయం అని మీరు చెప్పుకూచున్నారే కదా చెప్పుకొనిచున్నారు కదా ఈ మందిరం ఎవరిదని యహోవ దేవుందని చెప్పుకొనిచున్నారు ఈ స్థలమును మరి ఈ స్థలంలో చెప్పుకొని తిరుగుచున్న ఈ మోసకనని మాటలు ఆధారము చేసుకునకుడి కదా దేవుని పేరు చెప్తున్నారు కాని దేవుని అనుసారంగా వాళ్ళు నడుచుకుంటలేరు వాళ్ళ క్రియలు వాళ్ళ మార్గంలో ఎట్లా ఉన్నాయంట సరిగా కానీ ఇది ఎవరు మార్గం అని వాళ్ళు దేవుని మార్గం అని దేవుని సరికి వస్తున్నారే గాని వాళ్ళ జీవితాలు సరిగా లేవు వాళ్ళ క్రియలో సరిగా లేవు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క కార్యం కూడా వాళ్ళ వాళ్ళలో సరిగా కనబడతలేదంట కానీ ఎవరి గురించి చెప్పుకుంటున్నారంట మళ్ళీ ఇది యహో ఆలయం అని చెప్పుకొని ఈ స్థలం ఎవరిది దేవుని స్థలం అంటున్నారే కానీ ఆ స్థలంలో వాళ్ళు దేవుని వాళ్ళు జీవించలేకపోతున్నారు మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనొచ్చు అలాగనక ఈ మార్గంలో ఈ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాన్లను బాధింపకయు ఈ చోటు నిర్దోష రక్తము చిందింపకయు మీకు కేడు కలుగజెయ్యు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమును తనకు నిత్యంగా నుండిటకై పూర్వకాలమున నేను మీ పితలకిచ్చిన దేశ మిమ్మను కాపురం కాపురం ముంచుకొందును కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఆయన మార్గంలోని కనుక్కొని ఉంటారో ఎవరు వాళ్ళ క్రియలు దిద్దుకొని లేవని అతను హెచ్చరిస్తున్నాడో ఇర్మియ వాళ్ళ స్థలం ఎవరు మందిరం అనుకుంటారంటే దేవుని మందిరం అని దేవుని స్థలం వాళ్ళు చెప్పుకొని వచ్చినారే కాని మోసకరుని ఆధారం చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ క్రియలు కనబడుతున్నారంట వాళ్ళ మార్గంలన్నీ కనబడుతా ఉన్నాయి కదా ఈ మోసకలను మాటలు ఆధారం చేసుకొన అలాగనే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపర్చుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించాలా అంటే వాళ్ళ జీవితాంతంలో వాళ్ళ మార్గంలో వాళ్ళ క్రియలు కూడా యథార్థంగా లేవు చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాణి ఎడల తప్పక న్యాయం జరిగించాలి అంటే వాళ్ళు న్యాయంగా జరిగిస్తలేరు ప్రతి వాణి కదా ఆజ్ఞని మీరుతా ఉన్నారు ఇక్కడ ఆజ్ఞలు వాళ్ళ ప్రకారంగా లేవు కదా దేవుని మందిరం అంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో అలాంటి క్రియలు వాళ్ళలో కనిపిస్తలేవంట ఇక్కడ దేవుడు అక్కడ ఆయనలో ఉండి మాట్లాడుతా ఉన్నాడు కానీ దేవుడు చెప్తు వెళ్ళు ఆ మందిరానికి వెళ్లి ద్వారం దగ్గర నిల్చొని ఈ మాటలు వాళ్ళకు తెలియచేయి వాళ్ళు యూదవార్లకు తెలియజేయమని దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే వాళ్ళు మార్గంలో వాళ్ళ క్రియలు మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతి వాళ్ళు తను పొరుగు తప్పక న్యాయము జరిగించాల కదా ఈ రోజు మనము కూడా అదే జీవితం కదా ప్రతి ఒక్క మార్గం కూడా న్యాయంగా ఉండాలా వాళ్ళ ప్రవర్తననే కాని వాళ్ళ మార్గంనే కాని ప్రతి ఒక్కటి న్యాయంకరంగా ఉండాలా కదా వాళ్ళు ఏమై న్యాయం జరిగించి పరదేశులను తల్లిదండ్రి లేని వారిని వెదవరాలని బాధింపకు కదా ఏముండ తల్లిదండ్రులు లేని ఆదరించాలా వెధవరాలను ఆదరించాలా బాధింపకి ఆ చోటు నిర్దోష రక్తము కదా ఎవరైతే నిర్దోషంగా వాళ్ళని ఏం చేయాలంటే రక్తాన్ని చిందింపకయు కదా ప్రతి బిడ్డను శ్రమతో కదా అక్కడ ఏమేమో జరుగుతున్నాయి ఆ మందిరంలో అవన్నీ క్లియర్ గా ఆ దేవుడు ఆత్మరూపకంగా ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఆ మందిరానికి కదా వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారు యూటో దేవుని బిడ్డలై ఉండి చెప్పుకొని ఆ మందిరంలో వీరు ఈ విధంగా జీవిస్తా ఉన్నారు నివసిస్తా ఉన్నారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు కదా నిర్దోషి రక్తము రక్తము చిందింపకయు మీకు కేడు కలుగజేయు అన్య దేవతలను ఏ ఆచారాలు చేస్తున్నారో ఈ మీకు కీడు కలిగజేయి అన్య దేవతలు అనుసరింపకయు నుండి నైడల కదా అనుసరింపక ఎవరైతే అనుస అనుసరింపక ఉన్నప్పుడు ఈ స్థలంను తమకు నిత్యంగా నుండుటెక్క ఎప్పుడైతే నువ్వు ఆ స్థలంలో కూర్చొని కథను శుద్ధిస్తున్న దేవుణ్ణి నిత్యంగా ఆరాధించినవనుకో నిత్యంగా నుండిటెక్క పూర్వకాలంన నేను మీ పితృలికిచ్చిన దేశంలో మిమ్మల్ను కాపురం నుంచి పొందును ఎప్పుడైతే పాలు తేలు ప్రవహించు దేశం నీకు మిమ్మల్ని ఎప్పుడైతే నడిపిస్తానో ఆ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చనీకి నేను సమర్థుడై ఉన్నాను ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న ఈ ఆచారాలే గానీ ఈ నియమకాలనే కాని ఇలాంటి పాపమైన జీవితమే గానీ నీ మార్గమే నీ క్రియలు చక్కలేదనుకో నువ్వు కదా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రవేశించలేవు అని ఇక్కడ వాళ్ళతో మాట్లాడతాడు నువ్వు చూద్దావు మార్గంలో వీళ్ళ ప్రవర్తనలో ప్రతి కూడా అన్యాయంగా ఉన్నది ఈ సంఘం కదా ఈ దేవుని మందిరము దేవుని స్థలం అంటున్నారే కానీ మోసంతో కూడినది కదా అబద్ధంతో కూడినది కదా మరి ఏం ఏం మోసకాలని మాటలను ఆధారం చేసుకొని వచ్చున్నారు కానీ బైబుల్ లేని మాటలు ఏం చేసినట్టు ఆధారం చేసుకొని ఉన్నారు ఈ రోజు కూడా దేవుడు మరి ఇర్మియాతోని మనం మాట్లాడుతున్న మాటలు ఈ రోజు కూడా మనతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు కదా మనం కూడా దేవుని పేరు చెప్పుకుంటున్నాం ఈ రోజు యేసుక్రీస్తు నామ బ్యాప్తిజం పొందినము పరిశుద్ధాత్మ పొందిన మనలో కృపవరాలనే యాత్ర దేవుడు మనలో ఉన్నప్పుడు నివసించిన ఈ మందిరంలో కదా అనేకమైన దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు మనలో కూడా ఆయుష్కరమైన పాపమైన ఏదైనా నివసిస్తున్నదేమో కదా మనం కూడా ఏదైనా మార్గంలో తప్పిపోతున్నామేమో క్రియల తప్పిపోతున్నామో దేవుడు మనతో మాట్లాడుతాడు దిద్దుకోమని ఆ స్థలంలో యహో దేవుడు స్థలం అని కానీ మన జీవితం మన క్రియల సరిగా లేకపోతే మన మన చేసే ప్రతి కూడా ఏమైపోతుంది నిష్ప్రయోజనం అయిపోతుంది తను చేసిన ప్రార్థన కూడా నిష్ప్రయోజనం చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆధారమైనది వేస్ట్ అయిపోతుంది కదా నువ్వు దేవుని మీద ఎక్కడ ఆధారపడుతున్నాయి దేవుని పట్ల కానీ కూడా మరి అదే విధంగా చేసుకుంటున్నారు కానీ దేవుని మందిరం అనుకుంటున్నారే కానీ అది దేవుని మందిరంలో చక్కగా లేదు ఈ రోజు మన హృదయంలో నివసిస్తున్న ఆ దేవుడు కూడా మనతో మాట్లాడుతాడు ఆ రోజు చేయ హస్తాలతో కట్టిన మందిరంలో వాళ్ళ ఆ కదా దేవునికి విధేయు చూపెట్ట కదా అవి దేవత చూపెట్టడం వల్ల వాళ్ళు తప్పిపోయినారు కదా దేవుని రాజ్యానికి అర్హులు లేక కాకుండా కానీ ఈ రోజు దేవుడు ఈ రోజు తన సస్సాలతో చేసుకున్నా కదా దేవుడు రక్తంతో కాల్చి తన బిడ్డను సొత్తుగా కొనుక్కొని రక్తం కాల్చిన దానితో కడగబట్టిన ఆ హృదయాలతో నీ కాబట్టి ఆ దేవుడు ఈ మందిరాలతో దేవుడు మాట్లాడుతుంది ఈ రోజు కూడా మనము ఆ క్రియల వల్ల దిద్దుకోవాలా కదా మన మార్గాలను కూడా దిద్దుకోవాలా మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి దిద్దుకోవాలా ఈ స్థలంలో దేవుడు ఆలయం అనుకుంటున్నాం కానీ ఏ విధమైన ఆలయంగా తయారు చేసుకున్నాము ఈ రోజు కానీ మోసకారైన మాటను ఆదరం చేసుకుంటున్నామో లేదా అనేది మనము గుర్తించాల వాక్యం చేత కదా ఈ రోజు ఈ ఏడో అధ్యాయం మొత్తం చదివినట్టయితే అనేకమైన ఆచారంతో కూడిబడ్డాయి కదా అన్య దేవతను అనేకమని నివసింపజేసుకురవాళ్ళ మందిరంలో ఈ ఏడో అధ్యాయంలో మొత్తము ఇక్కడ రాయబడ్డది కదా అనేకమైన ఆచారాలు దేవుడుకు కోపం తెప్పించే ఆచారాలు కథ తెచ్చి మందులలో పెట్టుకున్నారు కానీ దేవుడు ఈ మనతో మాట్లాడుతున్న మాట ఈ రోజు ఆధారం చేసుకున్న ఆ దేవుడు మనని మనను మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని ఉంటే దేవుడు ఈ రోజు నివసించను ఎందుకంటే చాలా మంది అనేకమైన ఆచారాలతో కూడుతున్నాయి కదా ఈ నెలలో చూసినట్టయితే మనము అనేకమైన ఆచారాలు మోసకరమైన మాటలు కదా చాలా మంది చేర్చుకొని ఉంటారు కానీ దేవుడు ఈ మనతో కూడా మాట్లాడుతుంది కానీ నీ మార్గం ఏ విధంగా ఉన్నది ఆనాడు గిరిమియా ద్వారం దగ్గర నిలబడి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఏమనంటే ఈ రోజు నీ మార్గం ఏ విధంగా ఉంది నీ క్రియ ఏ విధంగా ఉంది నువ్వు చక్కగా నిల్చుంటున్నావు దేవుని సన్నిధిలో అనేది మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన మార్గం ఏ విధంగా ఉంది ఈ రోజు మనం చక్కపరచుకోవాలా నువ్వు యథార్థం కలిగి ఉండాలా దేవుని కొరకు యదార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగు వాని తప్పక న్యాయం జరిగించాలా నువ్వు ఎవరికైనా న్యాయం చేయగలుగుతున్నావా మన శరీరం అందు ఏ విధమైన న్యాయం చేయగలుగుతున్నాము మన కలిగిన దానిలో మనం ఏ విధంగా చే నోటి ద్వారా సహాయం చేయగలుగుతున్నావా న్యాయం చేయగలుగుతున్నావా శరీరం చేయగలుగుతున్నావా నువ్వు ప్రార్థనతోనే ఏమైనా చేయగలుగుతున్నావా కదా వాణి ఏడాది తప్పక న్యాయం జరిగించి పరదేశాలను చంద్రదను లేని వివరాలను బాధింపకయో ఆ చోటికి నిర్దోష వ్యాప్తము చిందింపకయో నీకు కీడు కలగజేయు అన్య దేవతను అనుసరింపకయో నుండిన ఏడల తండ్రి తల్లి లేని ఆదరణ లేని వాళ్ళకి నువ్వు ఆదరణ ఇస్తున్నావా ఏ విధంగా ఆర్ద ఆదరణ ఇవ్వగలుగుతున్నావు దేవుని పట్ల కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి తండ్రి కదా తల్లి తండ్రి లేని వారు ఆదరించడమే మన యేసుప్రభు కదా విధవరాలను ఆదరించడమే కదా బాధింపక ఎవరిని కష్టపెట్టకు కదా చెలిగానికి కీడుక కలగజేయకుండా కదా పొరుగు వానికి ఏది హింసంపకుండా ప్రతి ఒక్కటి దేవుని అందును పోషింప చేయాలా ఏ విధంగా పోషించగలుగుతావు కదా ఒక కుటుంబానికి నువ్వు సహాయం చేయకపోవచ్చు ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేసుకుంటాడేమో కదా వాళ్ళు ఆధారం చేయగలుగుతావేమో నీ తోచిన కాడికి నీ ప్రార్థన ద్వారా వాళ్ళని సహాయం చేయగలుగుతావు తండ్రి తల్లి లేని వాళ్ళకు నువ్వు ఏ విధంగా పోషించగలుగుతావు డబ్బులతో పోషించగలుగుతామా వాక్యం చేత మనము పోషించగలుగుతాం వాళ్ళని కదా వాళ్ళని కుటుంబాన్ని ఆదరిస్తాం ఏ విధంగా దేవుని ప్రేమ చూద్దాను కదా దేవుని వాక్యం చేత మనము ఆదరించగలుగుతాం వెదవరాలని తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎంతమంది బాధిపబడుతున్నారో ఎంతమంది పీడింపబడుతున్నారో కదా వాళ్ళందరికీ ఏ విధంగా చేయగలుగుతాము మనం వాక్యం చేతని మనము చేయగలుగుతాము కదా ఆ వాక్యం అనేది వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే జీవింపజేస్తారు వాళ్ళకున్న కన్నా ప్రతి దేవుడు చూపిస్తా ఉంటాడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఏం కలుగుతారు విశ్వాసం కలుగుతుంది వాళ్ళు మార్గం చక్కపరచుకోగలుగుతారు కదా ఇదే విధంగా వాళ్ళు ఆ మందిరంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి తల్లిదండ్రులు లేని వారికి వెదవరాలకి బాధింపక ఆ చోటుకు నిర్దేశ రక్తం కదా ఎవరైతే పాపంలో ఉన్న కదా ఎవరైతే పరిశుద్ధం కలిగి ఉండారో వాళ్ళందరి రక్తము చిందింపకయ్యు కదా వాళ్ళ కష్టార్జితం తీసుకొని వాళ్ళ శ్రమపడి వాళ్ళ వేదన వాళ్ళ కష్టము వాళ్ళ బాధ చిందించు కదా మీకు కీడు కలుగజే అన్య దేవతను అనుసరింపు కదా అనుసరింపక నుండిన ఎడల ఈ స్థలంతో మీకు నిత్యము నుంజుటకాయి ఎవరైతే ఇలాంటి క్రియలు లేకుండా ఉంటారో వాళ్ళకు సంపూర్ణమైన పరదేశము దేవుడు మనకి ఇవ్వబడుతుందంట దేవుడు ఇచ్చిన పాలుతీరని ప్రవేశించి దేశము మనకి ఇవ్వబడుతుంది ఎప్పుడు నీలో కరెక్ట్ ఉన్నప్పుడే మార్గము క్రియలు ఒక మనిషిని ఆదరించినప్పుడే కదా ప్రతి ఒక్క సహాయం చేసినప్పుడే అలాంటి జీవితం ఎప్పుడైతే నీకు కలిగి ఉంటుందో దేవుడు మనకి ఏం చేశాడంట దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని మన జీవితం ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు బాధపడే అవసరం లేదు ఎందుకంటే చిందించే అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఇక్కడ సెలవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆదరణకర్త మనకు ఉన్నాడు అన్ని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియపరుస్తా ఉన్నాడు కదా దేవుడు మనని ఏర్పరచుకున్నాడు తన కొరకు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుడు అంటుండు వాగ్దానం చేసిన కదా దేవుడు మాట వాగ్దానం నెరవేర్చబడుతుంది కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం మన క్రియలు దిద్దుకోవాలా మన మార్గం దిద్దుకోవాలా ఈ రోజు చాలా మంది ఈ అనేకమైన ఆచారాలతో కూడబడతా అన్నిటికమైన దగ్గరకు వెళ్తా ఉంటారు కానీ దేవుని విడిచిపెట్టి కానీ వాళ్ళకు సువార్త అందుతుందా లేదా ఎంత మంది ఈ రోజు అనాథగా మిగిలి ఎంత మంది ఒక తల్లి తండ్రి ఆదరణ లేకుండా ఎంత మంది బాధపడుతున్నారు వాళ్ళకి ఈ రోజు ఈ నెలలో ఎంత మందికి చెప్పగలుగుతాం మనం యేసు గురించి ఈ రోజు దేవుడు జన్మించి ఏ విధంగా జన్మించిండు ఈ రోజు ఆచారంతో జన్మించినడా ఆత్మీకంగా జీవించిన ఏ విధంగా జీవించండు ఈ రోజు జన్మించది నువ్వు తెలియజేయాలా వాళ్ళకు ఎప్పుడైతే నువ్వు తెలియజేస్తావో వాళ్ళకు ఆదరణ కలుగుతుంది ఆ కుటుంబానికి ఆదరణ కలుగుతుంది ఆ వెధవరాలకు ఆదరణ కలుగుతుంది కదా యేసు లేని జీవితము వెదవరాలు జీవితమే తల్లిదండ్రులు లేని జీవితము ఏసుప్రభు లేనప్పుడు వాళ్ళకు తల్లిదండ్రులు లేని జీవితమే ఒక తల్లి తండ్రి మనం చూపించే మార్గము యేసు ప్రభు మార్గము ఆ మార్గంలో మనం నడుచుకోవాలా ఇతరులకు బోధించాలి మన క్రియలు సరిగ్గా లేనప్పుడు కదా మన క్రియలు మన మార్గం సరిగ్గా లేనప్పుడు వేరే మన మార్గంలోకి నడిపింపలేము ఈ రోజు ఇర్మియ ఆయనలో ఉన్నాడు దేవుడు నివసిస్తుండే ఎంత కరెక్ట్గా ఉంటే దేవుడు ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు మాట నువ్వు ద్వారం దొరికి వెళ్ళామని ఏ విధంగా చెప్పగలుగుతుంది ఈ రోజు మనలో ఉంటే కూడా దేవుడు మార్గం తట్టు చూపిస్తా ఉంటాడు కదా వెళ్ళు ఆ మార్గంలో అనేకమైన మార్గంలో ఉన్నాయి ఆ మార్గంలో తప్పింపబడుతున్న ప్రతి ఒక్క గోదావరి నీకు చేతికి తప్పించు వాళ్ళని పోషించు వాక్యం చేత హెచ్చరించు వాళ్ళని రక్షించు దేవుడు మనకు కూడా అలాంటి భారమే ఈ చివరి దిం పెట్టిండు కదా అలాంటి మందిరాలు ఎన్నో నశించిపోతున్నాయి ఎన్నోమైన ఆచారాలతో కూడుకున్నాయి కదా ఎంతో మంది కాపురస్తులు భయంకరమైన జీవితాలు జరగబోతుంది వాళ్ళకి కదా దేవుడితో సహవాసం వదిలిపెట్టి లోక ఆచారంతో సావాసం కలిగి ఉన్నారు కదా చాలా మంది ఏమైనారంటే వాంతాన్ని పోగొట్టుకొని జీవిస్తా ఉన్నారు ఏ సుప్రభులు లేకుండా జీవిస్తున్నారు వాళ్ళ అబద్దాన్ని మోసకరమైన మాటలు ఆదరిస్తా ఉన్నారు కదా ప్రతి ఒక్క కోల్పోయిన వాళ్ళు కానీ దాని నుంచి విడిపించడమే మన పని వాళ్ళకున్న బంధకాన్ని విడిపించడమే మన పని కానీ ఇర్మియాతో మాట్లాడుతుంది ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంది కానీ వాళ్ళు అన్ని అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి అవన్నీ నిష్ప్రయోజనములు పనికిరానివి నశించిపోయేటివి అవన్నీ నీడలాంటివి అవన్నీ ఏం చేస్తారు వాళ్ళు వెతికి వాళ్ళు తెచ్చి పెట్టుకుంటున్నారు నశించిపోతున్నారు దేవుని వాక్యానికి విధేలున్నారు వాళ్ళ మార్గం అన్ని వాళ్ళ క్రియలన్నీ సరిగా కాబట్టి వాళ్ళు ఏమని దేవునిచ్చిన వాగ్దానాన్ని పోడగొట్టుకున్నారు కదా పితరు నుంచి వస్తున్న వాగ్దానం అంతా దేవుడు ప్రతి బిడ్డని పాలు తేలి ప్రవహించే దేశానికి నడిపిస్తా అన్నప్పుడు తన బిడ్డలన్నీ పోలగో అన్ని పోడగొట్టుకొని కోల్పోయిన జీవితాలు ఇంకా భయంకరమైన దిగ దిగజారిపోతున్నారు కానీ దేవుడు మనకిస్తున్నా అన్నాడు దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము అందులో ప్రవేశించాలంటే నీలో ఉన్న అర్హతలు ఏ విధంగా ఉన్నాయి నీ జీవితం ఎలా ఉంది కదా మార్గం ఏ విధంగా ఉంది మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మనం చక్కపరచుకోవాలా ప్రతి ఒక్క దాంట్లో పొరుగువానికి సహాయం చేయాలా ఇతరులను ఆదరించాలా ఇస్తూ ప్రోత్సహించాలా ఎంకరేజ్ చేయాలా ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నికి నడిపించాలా నువ్వు అదే దాంట్లోకి వెళ్ళి అదే విధంగా జీవిస్తే నీ మార్గం కూడా వాళ్ళలాగానే దిగజారిపోతావు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము పోడగొట్టుకున్న వాళ్ళమవుతాం కానీ దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేసింది కదా ఈ ఈ మార్గంలని తప్పు మార్గంలని ఇవన్నీ చేసేటమని కాబట్టి మనం కూడా మన ఇజ్రాయల్ ప్రజలు జీవిస్తున్నట్టుగా అట్లా జీవించడానికి మనకు అర్హత లేదు ఎందుకంటే దేవుడు మన కోసం ఎంతగానో తలంచుడు ఆయన దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనని ఏర్పరచుకోండు కదా ఆయన వాగ్దాన్ని నెరవేర్చుకో నెరవేర్చనీకి మనం ఏర్పరచుకున్నాడు మరి ఆ వాగ్దాన్ని నెరవేర్చబడాలంటూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో చురుకుగా కలిగి ఉండాలా వాక్యంలో ఉండాలా ఎండ్లా కూడా తప్పిపోవద్దు కదా పనికిరాని వెంబడించకూడదు కదా దేవుని ఆస్కరమైనది తీసివేయాలా కదా దేవుడికి ఇష్టమైన చిత్తమ కనుగొనాలా అదే నెరవేర్చాలా అప్పుడే నీ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చు దేవుడు ఏం చూపించిండో కదా ఆయన సంకల్పము ని చి నీ చిత్తము ఏమున్నదో దేవుడు నెరవేర్చాలనుకుంటుంది కదా ఆయన ఏమేమి చేయాలనుకుంటున్నా ద్వారా అది నెరవేర్చుకోవాలని తన ఆశ ఉన్నాడు మన ఆశ పడ టైంలో నువ్వు ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకో నీ జీవితం మరి ఏమేమైపోతుంది శూన్యమైపోతుంది కదా వ్యర్థం అయిపోతుంది పనికిరాని దాంట్లోగా మారిపోతుంది కాబట్టి నువ్వు దేవుడు చిత్తం ఏముందో నెరవేర్చాలా ఈ రోజు ప్రార్థిస్తావు ప్రభు నేను చిత్తాన్ని నెరవేర్చాలా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చకపోతే నేను ఎందుకున్నా ప్రభు ఆ భూమి మీద నేను నేను ఈ రోజు కానీ నీలో మార్గం ఒక్కటి కూడా తప్పు దేవుడు నీ ప్రార్థన వినలేడు దానికి జవాబు రాలేదు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోలేడు నువ్వు చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏ విధంగా ఉండాలి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా లోబడి జీవించాలా అందుకే మార్గం మన క్రియలను ఏం చేయాలా దిద్దుకోవాలా ఇంకొక వాక్యం చూసుకుందాము మొదటి త్రిమోతి కొలసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూద్దాము కొలసీలు రెండో అధ్యాయము ఆరో వచనం కావున మీరు ప్రభు అని ఏసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇటువలే మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం అందు స్థిరపరచబడుచు కృతజ్ఞాసులు చెల్లించుటందును ఆయన ఎందు నుండి ఏ విధంగా నడుచుకోవాలంట మీరు కావున మీరు ప్రభు అయిన ఏసుకృష్ణ అంగీకరించిన తర్వాత విదముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఏం చేయాలంట వేరు పారతనే ఉండాలా నీలో వేరు ఆగిపోవాలనా కాదు వేరు పారతనే ఉండాలా ఇటువలే కదా ప్రతి ఒక్క ఏ విధంగా చక్కగా కట్టబడాలనుకున్నావో ఆ విధంగానే నువ్వు కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అందు కదా ఏం చేయాలంట స్థిరపరచబడాలా ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఏ విధంగా విశ్వాసం చేతనే నువ్వు స్థిరపరచబడగలుతావు లేకపోతే నువ్వు స్థిరపరచబడలేవు కదా దేవుని విశ్వాసం అంచలంచ ఎదుగుటమే దేవుని చిత్తం కదా నువ్వు విశ్వాసంలో కూడా అదే విధంగా అంచలంచన ఎదరగాల ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్టు నువ్వు ఏమంటుండు కృతజ్ఞాశుతులు చెల్లించుటే ఎందును కదా ఏం చేయాలంట కృతజ్ఞ శుతులు ఏం చేయాలంట విస్తారంగా మనము ఏం చేయాలి విస్తరించాలా కృతజ్ఞతులు ఎందు మనం కూడా ఏం చేయాలంట విస్తరించాలా ఆయన ఎందుం నడుచుకోవాలా ఇంకోటి ఏందనా ఆయన ఎందు మనము చక్కగా నడుచుకోవాలా దినదినము ఆయనకేం చేయాలంటే కృతజ్ఞ స్థుతులు చెల్లించాలా అన్నదినము ప్రతిక్షణము ఆయన ఏం చేయాలా స్థుతులు చెల్లిస్తే ఉండాలా మయమపరుస్తనే ఉండాలా అవిశ్వాసం ముందు స్థిరపరచబడాలా స్థుతులు చెల్లిస్తనే ఉండాలా ఆయన చక్కగా నడుచుకోవాలా జాగ్రత్తగా నడుచుకోవాలా దేవుడు ఏం చెప్తుంది ప్రకారంగా నువ్వు ఏ విధంగా దేవుని అంగీకరించినవో దాని ప్రకారంగానే వేరు పారుతూ ఉండాలంటే దినం దినము నీలో ఇవన్నీ జరుగుతూ ఉండాలా నువ్వేమేమి నేర్చుకున్నావో దిన దినము దేవుణ్ణిలో ఎదుగుతూనే ఉండాలా వేరు పార్తనే ఉండాల విశ్వాసం అందుపరచబడాలా కృతజ్ఞస్తులు చెల్లించతే ఉండాలా అది విస్తరిస్తూనే ఉండాలా దేవుని అందు ప్రతి ఒక్క దగ్గర సాక్షిగా ఆయన మర్మపరుస్తూనే ఉండాలా చక్కగా నువ్వు నడుచుకోవాలా అప్పుడే దేవునియందు నిలబడినప్పుడు ఆయన మార్గం చక్కగా నువ్వు నడవగలుగుతావు నిలబడగలుగుతావు మొదటి తిమోతి మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదకొండవ వచనం చూద్దాము దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి ఏమిటినంటే పదో వచనములు అన్ని రాయబడ్డాయి ఎందుకనగా ధనాపేక్షణమైన కీలకలను కీడులను మూలము కొందరు దానిని ఆశ ఏం చేసి ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల తమ్మును తామే పొడుచుకొని కదా ఆ విధమైన అన్ని విడిచిపెట్టి పదకొండవచనంలో ఏమంటుంది దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుము ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవును పట్టుకొనుము ఏమంటున్నావు దానిని పొందుటకు నీవు సిల్వబివబడిన అనేకమైన సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొని ఒప్పుకుంటేవి కాదా దేవుడు అంటున్నాడు పనికిమాలయ్యే లోకము ఒప్పుకోకుండా నీ మార్గంలో చక్కగా నిలబడాలి అంటే నీళ్ళు ఏం గోల్ నీవైతే వీటిని విస్తరించి వీటిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును స్వాతికను సంపాదించుకోనము ప్రయాస పడాలంటే అవిటి కొరకు ఏంటి నీతిని భక్తిని విశ్వాసము ప్రేమను మనలో ఇలాంటి అన్ని ఓర్పును ఉన్నప్పుడు స్వాతీకను మనలో ఉన్నప్పుడంట ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలంట కానీ లోకంలో ప్రతి మనం ప్రయాస కదా బెడ్డమైన కదా ప్రయాస పడతా ఉంటాం అది చేయాలా ఇది చేయాలా కానీ దేవుడు ఏమంటు నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు స్వాతి మనలో ఉండాలంట వీటి కోసం మనం ఏం చేయాలంటే ప్రయాస పడాలా కోసం మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలా కదా పనికి మాలన్నీ సంపాదించుకున్న కంటే ప్రయాసపడట కంటే దేవుణ్లో ఉండి వెతికితే దేవుని అంతా నిలిచినామనుకో దేవుడు సమస్తాన్ని కలగజేస్తాడు నువ్వు ఏ విధంగా ఇచ్చిన పితృలకు ఇచ్చిన వాగ్దానము మన జీవితం నెరవేర్చబడుతుంది కదా పనికి మన మార్గాన్ని ఎన్నుకోకూడదు కదా పనికి మాన మార్గాన్ని మనము ఎన్నుకోకూడదు దాని అందుకే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనని హెచ్చరిస్తూ ఉంటాడు కదా పైకి మాలని కూడా బెట్టుకోకుండా దేవుని అందుకు ప్రాయసపడమని తన నీతిని భక్తిని విశ్వాసం ప్రేమ మనలో ఉండాలా కదా అవి లేకపోతే మనం ఈ లోకం ఏసుప్రభు లేనట్టే కదా మన జీవితం అంతా వ్యర్థమైనట్టే మృతమైనట్టే కదా నువ్వు ఎంతసేపు ఏసుప్రభుని సేవిస్తున్నావు అనుకుంటున్నవే కానీ నువ్వు ఇల్లు ఇవన్నీ లేననుకో నీలో ఓర్పు అనేది ప్రతి దాంట్లో నువ్వు కోల్పోయిన దానివే కోల్పోయిన వాళ్ళమే అయిపోతాము కదా నిత్య మనము పట్టుకోలేము కదా తిత్త జీవం మనలో ఉండాలి అంటే ఇవన్నీ మనలో ఉండాలా ఓర్పుడు కదా ఓర్పు సహనం కదా కదా ప్రతి ఒక్కదానికి మనం పోరాడుతూ ఉండాలా మన పోరాటం అంటే దీనికోరకే కదా ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన ప్రతి మంచిగా పోరాట పోరాడితే మనకు మంచి ఫలితము దొరుకుతుంది కదా దేవుని మనం కూడా అవేదే విధంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మన అనేక విషయాలు చేయగలుగుతాడు ఆ రోజు ఏమి అని ఈ రోజు నిన్ను కూడా వాడుకుంటా అంటున్నాడు కానీ దేవుడు మంచి కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మన కోసం అన్ని రాయి పెట్టిండు కాదు ప్రతి ఒక్కటి తెలియజేస్తున్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తన బిడ్డల కొరకు దేవుడు ఇతరులకు కూడా ఏ విధంగా నువ్వు మనలో క్రియలు లేనప్పుడు మనలో మార్గం చక్కగా లేనప్పుడు వేరే మనము చెప్పలేము కాదు ఇర్మియా మరి ఏం చేస్తున్నాడంట ఆయన మార్గము చక్కగా దిద్దుతా ఉన్నాడంట మరి ఇజ్రాయెల ప్రజలు ఏ విధంగా ఉన్నారు యూధ మరి యూద వారు లారే యహోవాను మాట వినుడి ఎందుకు వాళ్ళకు చెప్తూ ఉన్నాడు వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా మరి ఎందుకు వాళ్ళకు చెప్తున్నాడు అంటే వాళ్ళ మార్గం సరిగం లేదని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు ఇరిమి ఆరోగ్యము పదహారు వచన ఏమంటాడు యహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు మార్గం నిలిచి చూడుడి పురాతన మార్గంలో గురించి విచారించుడి మేను కలుగు మార్గమేదని అడిగి అందలో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును కదా దేవుని ఎందు నువ్వు కనిపెట్టి అడిగినప్పుడు పురాతన మార్గం గురించి విచారించుడి మేలు కలుగు మార్గం అని నువ్వు అడిగిన అందులో నడుచుకోండి అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఎప్పుడైతే ఎందు నిల్చుండి చక్కగా నడుచుకొని దేవుని సంద మార్గం ఏదో అడిగినప్పుడు దేవుడు నీకు చక్కమైన మార్గం చూపించినప్పుడు అప్పుడు నీకు ఏం కలుగుతుంది అంటే నీకు నెమ్మది కలుగుతుంది అంతవరకు నీకు నెమ్మది కలగదు నువ్వు ఆయన ఎందు సంపూర్ణం కలిగి ఉండాలా అప్పుడే నీకు సమాధానం నీకు దొరుకుతుంది నెమ్మది కలుగుతుంది కదా అప్పుడే దేవుని ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు దేవుని పట్ల దేవుని పట్ల నువ్వు రోషం కలిగి ఉంటావు ప్రతి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చగలుగుతావు దేవుడు ఇచ్చిన మాటకు నువ్వు లోబడాలా ప్రవ్వా నేను ఈ రోజు నాకు దేవుడు ఎన్నో దర్శనాలు చూపించిన మనం ఎన్నో విషయాల్లో సాక్ష చెప్తూ ఉంటాం దేవుడు మనతో అనేక విషయాలు నువ్వు సేవకి విధంగా నువ్వు కడుతావు ను నువ్వు వెళ్ళగలుగుతావు ను చెప్పగలుగుతావు అని దేవునితో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకో అన్నప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ నెరవేర్చాడు కానీ నెరవే ఒక రోజు కాకుండా ఒక రోజు కానీ నీలో ఏముండాలా తిద్దుబాటు కూడా ఉండాలా నీ మార్గం కూడా సరైన మార్గంలో ఉండాలా కాదు దేవుడు కొరకు మనము అనేకమైన ప్రయాసాల పడి వేష్టమైన దాని వెతుకుతూ ఉన్నాం కాబట్టి అవన్నీ వదులుకోవాలా కదా దేవుని అందు మనం ఏం చేయాలంట ఓర్పు సహనము విశ్వాసము ప్రేమ కలిగి ప్రతి ఒక్క మనము ప్రాయం మనం ఏం చేయాలంట పోరాడి వెతుక్కోవాలా అది తీసుకోవాలా అది నిత్య జీవానికి కదా ఆయన ఓర్పు మన సహనము మన విశ్వాసము మన నీతి మన భక్తి ప్రతి కదా యోగుతో కదా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ నీ ధైర్యం నీకు పుట్టింపదా నీ యథార్థ ప్రావర్తి నీకు నిరీక్షణ ఆధారం కాదా ఎందుకు యోగు కృంగిపోతున్నావు ఎందుకు బాధపడుతున్నా యోబు అని మాట్లాడుతూ ఉంటాడు కదా మూడో అధ్యాయం యోబు కదా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు యోబుతోనే నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయం చూద్దాము ఐదో వచనం చూద్దాము ఐ అధ్యాయం ఐదో వచనంలో అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దృక్క అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థన పర్వత నీకు నిరీక్షణ ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా యథార్థ యథార్థవంతులను ఎక్కడైనా నిర్మూలన అయ్యే విధంగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు మనకు ఆధారము నిరీక్షణ ఆధారము కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాం కదా యోగతోను కూడా అదే మాట కదా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయనతోని ఎందుకు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దిక్క నీకు తగలగా నువ్వు కలవలపడుచున్నావు మన భక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థన ప్రవర్తి నీకు నిరీక్షణ ఆధారము కాదా జ్ఞాపకం చేసుకోము నిరపరాధి యొక్క నేను ఎప్పుడైనా నశించానా ఎప్పుడైనా చనిపోతాడా నిరపరాధి ఎప్పుడైనా యథార్థవంతుడు ఎక్కడ నిర్మూల అయ్యిరా ఎక్కడైనా వినబడ్డదా మాట కాదు కదా ఒక రోజు కాకుండా ఒక రోజు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు రక్షిస్తా ఉంటాడు కానీ మనకు బుద్ధి కలగనీకి ఇవన్నీ మనకు నేర్పిస్తా ఉంటాడు మనకు ఒక పాఠంగా నేర్పిస్తున్నప్పుడు మనము స్వీకరించాల ఆ మాటకి అందుకే మన భక్తి ఎప్పుడు పుట్టిస్తూనే ఉంటది విశ్వాసాన్ని మనం భక్తి చేస్తూ ఉంటే ఏమొస్తుంది విశ్వాసము మనలో కలుగుతూ ఉంటది ఆ విశ్వాసం ప్రేమ రూపకంగా కలుగుతుంది ఆ ప్రేమై ఓర్పుని చూపిస్తూ ఉంటది ఆ ఓర్పుపై ఏమి స్వాత్విక మనలో కదా మనం ఏం చేయాలి వీటి కోసము మనం ఏం చేయాలి ప్రయాస దేవుని రాజ్యానికి అర్హులం కావాలి వారసులం కావాలి అందులో ప్రవేశించాలంటే ఇవన్నో మనలో ఉండాలా ఈ గుణగణాలు మనలో ఉన్నప్పుడు ఈ విశ్వాస సంబంధమైన ప్రతి ఒక్క పోరాటం అంటే నిత్య తీసుకొని వెళ్తా ఉంటాయి మన బలహీనతలన్నీ తీసివేయడానికి ఇవన్నీ మనలో ఉంటాయి కదా దేవుడు రాకడానికి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఏమైతే ధైర్యవంతులమై నిలబడి నిలబడగలుగుతాము ఆయన ఎందు ఆయన ఎందు నిలబడాలంటే మనలో ఇలాంటి ఓర్పు సహనము విశ్వాసము ప్రేమ ప్రతి ఒక్క దాంట్లో మనము కలిగి ఉండాలా దేవుడు తన బిడ్డల కోసము ఎంతగానో అనేక విషయాలు మనతోని రాస్తా ఉంటాడు పావులు భక్తుడు కదా ఒక్కొక్క భక్తుని ఏ విధంగా జీవించిరనేది కూడా మనకు తెలియజేస్తా ఉంటాడు దేవుడు మరి అంతగా కష్టం ఎవరిని పెట్టలేదు కదా ఎవరి కూడా మరి ఆనాడు ప్రవక్తలు భయంకరం హింస పొందినారు కదా వాళ్ళకు భయంకరమైన శ్రమలు కానీ అంతగా మనకి ఏది కూడా దేవుడు పెట్టలేదు మళ్ళీ ఇంకో ఫిలిపీన్ రాసిన పత్రిక లాస్ట్కి చెప్తున్నాను ఫిలిపీన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పయో వచనము మొదటి అధ్యాయము ముప్పయో వచనము క్రీస్తు నందు మాత్రమే కాక ఆయన పక్షంన శ్రమ ఆయన పక్షంన మీకు అనుగ్రహింపబడది ఈ రోజు దేవుడు నీకు అనుగ్రహింపబడ్డది ఏంటంటే క్రీస్తు విశ్వాసం ముంచటమే మాత్రమే కాక ఆయన పక్షంన శ్రమ పడుటో ఆయన పక్షంన నీకు అనుగ్రహింపబడ్డదంట మరి ఆయన పక్షం నువ్వు ఈ శ్రమ గును క్రీస్తునందు నువ్వు విశ్వాసం ముంచటే కాదు కదా క్రీస్తు ఎందుకు విశ్వాసం ముంచటం మాత్రమే కాక ఆయన పక్షంన శ్రమ పడుటయో కూడా నేర్చుకోవాలా ఏ విధమైన శ్రమ అది ఏ విధంగాన రావచ్చు శ్రమ ఏ విధంగానైనా శ్రమ రావచ్చు ఆ శ్రమంత కూడా నువ్వేమైందంటే దేవుని పక్షంగా దేవుడు నీకు ఉంటాడు ఆయన పక్షంగా కూడా నువ్వు నిలబడగలుగుతావా ఆయన పక్షను మీకు అనుగ్రహింపబడ్డది కానీ ఇది కూడా మనము స్వీకరించాలా కదా దేవుడు ఏ విధంగా నీకు శ్రమ కలిగినా ఎన్ని బాధలు కలిగినా అవి ఎన్ని ఎంత మాత్రమూ అవి హాని చెయ్యలేవు కదా ఏ విధంగా నువ్వు శ్రమ ఏ విధంగా ఆరంభమవుతుందో ఆయన ఆదరణ కూడా వెంబడే వస్తుంది అది కనుక్కోనికి కదా దేవుని అందులో నువ్వు వారసులు కావాలంటే దేవుని అందు మనము ప్రవేశించాలి అంటే తన బిడ్డలం సొత్తుము కావాలి అంటే ఇవన్నీ కూడా మనలో కలిగి ఉండాలా కదా శ్రమ కలిగి ఉండాలా విశ్వాసము కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడే నువ్వు సంపూర్తులకు ఎదగలుగుతావు కదా నువ్వు ఒక హిర్మయలాగా నిలబడగలుగుతావు ఎసేలాగా నిలబడగలుగుతావు ఎజికలాగా నిలబడగలుగుతావు ఓషయలాగా నిలబడగలుగుతావు కదా ప్రతి దాంట్లో ఆయన వాళ్ళకున్న ప్రతి కూడా నీలో కలిగి ఉంటుంది జ్ఞానం కానీ వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇయగలుగుతాడు అంటే శక్తిని కృప భాగ్యం ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన బిడ్డలకి అందజేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కటి మనకు తోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ రోజు మన అనేకమైన ఆచారం మనము తప్పిపోవాలా ఎలాంటి ఆచారాలు మనము ఆధారం చేసుకోకుండా దేవుని అందరం మనం గురు పరిగెత్తాలా మన మార్గం చక్కగా చేసుకోవాలా మన క్రియలను కూడా చక్కగా చేసుకోవాలా కళ అనేకమైన ఆచారం మనము విడుదల పొందాలా మోసకారమైన మాటలు మనలో నుంచి తీసివేయాలా అందరినీ మరి దేవునికి సన్నిధికి నడిపించేటట్టుగా మనము తయారు కావాలా కదా విధవరాన్లు ఉన్నారు తల్లిదండ్రులు లేని లేని వాళ్ళకి ప్రతి ఒక్క వాళ్ళకి ప్రతి బిడ్డకు మనం ఏం చేయాలి స్వార్థ ప్రకటన చేసి దేవుని వైపు మనని తిప్పాలా వాళ్ళకు దేవునైనా ఆదరణకర్తగా దేవుని వాళ్ళను నిలబెట్టాలా దేవుని సన్నిధిలో వలని నిల్చోబెట్టి దేవుని చూపించాలా అలాంటి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వబడ్డది కానీ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆ స్తోత్రం నేనా పరిశుద్ధ మైమోనత దేవ సరశక్తి మంత్రి జీవంగల ప్రభు అనికి వందనాలు ఏసు ప్రభ ఇంతవరకు మీరు మాతో మాట్లాడే బట్టి నీకే వందనాలు ప్రభ ఆనాడు మీతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ యేసుకృష్ణ నామంలో దేవా ఈ రోజు కూడా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిసిన ప్రభావ మా మార్గాలు మా క్రియలు ఏసుప్రభ చక్కపరచుకోవాలా దేవా ఎన్లో కూడా యేసు ప్రభా మన తప్పిపోకుండా సహాయపడండి మరి ఎంత మంది అన్యమైన ఆచారాలు చేస్తున్నారో ఈ రోజులో ప్రభావ ప్రతి ఒక్క మీరు మాట్లాడండి నాయన ఏసుకృష్ణనామంలో వాళ్ళతో కూడా మీరు హెచ్చరించండి నాయన ఎన్న తప్పిపోతున్నా చూపించండి ప్రభావ యేసుకృష్ణనామంలో ప్రభ ఎంత మందికి సువార్త అందినా కూడా ప్రభావ మరి ఆచారంలో వెళ్ళిపోతున్నారు ప్రభా దాని నుంచి విడుదల పొందాలా ప్రతి రాజ్యాన్ని కట్టేపిట్టేగా వాడబడాలా దేవా యేసు ప్రభావ వారు కూడా వారస్థతకు జ్ఞానాన్ని వాళ్ళకు కలగ చెయ్యండి అయా వాళ్లకు భక్తి నీతి విశ్వాసం ప్రేమ ఓర్పును స్వాతిగా వాళ్ళకు దయచేయండి యేశు ప్రభానికి వందనాలు వాళ్ళు కూడా తెలిసిన జ్ఞానాన్ని దయచేయండి ముఖ్యంగా ప్రభావ మాన కూడా కలగ చేయండి ప్రభ కూడా తప్పిపోకుండా సహాయం చేసి వాక్యం మీరు మాట్లా మాట్లాడిన విధానం బట్టి వాక్య నిరికటి పలింప చేయండి యేసు ప్రభా నిరాకడ మేము రోష కలిగి జీవించాలా పరుషుత పరిచబడి జీవించాలా ప్రభ ఎండ్ల కూడా కుటుంబగానే ఎడమకాడి పడిపోకుండా ప్రభా ని గురువైపు మేము పరిగెత్తాలా నీ కొరక పరిగెత్తాలా ప్రభ ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని కరుకాలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా నీ వైపు మేము పరిగెత్తాలా ప్రభావ ఎక్కడ కూడా చూడడానికి అవకాశం లేదు ప్రవ్వాశు ప్రభానికే వందన సూత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మా హృదయాలు మా శరీరాలు మా జీవాన్ని నీకు సవ సజీవయాగంగా సమర్పించుకో మేము సేవ చేయాలా ప్రభావ్వాసూ ప్రభా మీరు మాకు తోడే నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభావ ప్రతి ఒక్క వాక్యంలో మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీకే సూత్రం చెల్లిస్తాం మా జీవితాన్ని మేము దిద్దుబాటు చేసుకోవాలా ప్రభావ్వా ఈ రోజు నిత్యార్థం మేము చేసుకోవాలా ప్రభ నీ మేము ప్రామిస కలిగి ఉన్నాం ప్రవ్వా ఏసు ప్రభానికి వందనాలు మాకు ఇచ్చిన వాగ్దానం మా జీతం అంతా నెరవేర్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ప్రవ్వ అయా నీకు వంద నాలుగు పితరులు ఇస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని వాళ్ళు పొడగొట్టుకున్నారు అయా మాకు ఇంత వరకు తీసుకొచ్చి మాకు ఇస్తున్న విధానాన్ని ఇంకా మాకు తెలియచేస్తున్నా మాకు బుద్ధి చెప్తున్నారు ప్రభా అందరి బట్టి నీకు వంద ప్రవేశించే యోగత మాకు కలగ చేసే విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రవ్వాసు మా మార్గంలన్నీ మా నీకు సమర్పించుకుని సేవ చెయ్యాలి ప్రవ్వా ప్రతి ఒక్క నడిపించి ఇంకా ఉన్నత స్థలం మమ్మల్ని ప్రభా ప్రతి ఒక్క బిడ దీవించి ఆశీర్వదించి ఏసుప్రభ లోకంలో ఎంతో మంది కొట్టుకోతున్నో వాళ్ళకంతా ఈ వాక్ను పంపించండి ప్రభావ ఏసుప్రమక నెరవేర చెప్పడం కాక ప్రభావ ఎక్కడ పాప ముందా చీకటిందో అక్కడ ఏసుకు నామంలో వెలిగింపబడడం కాక వాళ్ళని తెలిసి సహాయం చేయండి ఎక్కడైతే సువార్త అందుకే సువార్త అందుని దాకా ఆయన గొప్ప విజయాన్ని దయ ఇచ్చేయండి ప్రభా ప్రతి ఒక్కడ రోషన్ కలిగి శక్తి దయచేయండి ఇప్పుడు ప్రతి కలుగును కాక విడుదల కలుగును కాక నెమ్మది కలుగును కాక సమాధానం కలుగును గాక కుటుంబం దుష్ట చక్ర వేస్తా గద్దించి ప్రజలంతా విడుదల పొందను గాక ప్రభా ప్రతి ఒక్క పిడతా మీరు మాట్లాడి రాత్రి కలవందు గొప్ప విజయం మీరు కలగా చేయమని ఎంతమంది బాధ దుఃఖ వేదన కృంగి కృషిస్తు ప్రభా వాళ్ళ చుట్టూ మీరు కార్యం అగ్నికంచిన పెట్టండి ప్రభా మీ పర్లో కొద్దిత కాగులు వేయించండి ప్రభావ మీరే కార్యం జరిగించండి నాయన మీరు సహాయపడే దేవుడు ప్రభు మీరే కాలం జరిగించ మోసంలో అబద్ధాలు పాపంలో పాపములో వాళ్ళంతా విడుదల పొందిన గాక ఈ రాత్రి గొప్ప విజయాన్ని మీరు కలగా చేసి పతకుండా హెచ్చరించండి బుద్ధి చెప్పండి సరిచేడిన తండ్రి యశూ ప్రభానికే వందనాలయన వాక్య చే మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు జీవించి విధేతకానికి జీవించాలా ప్రభు ఎన్నో కూడా తప్పిపోకుండా సహాయపడండి ప్రభు అయానికి వందన స్తోత్రం చెల్లిస్తున్నానైనా ప్రతి ఒక్కటి నీకు కృతజ్ఞాస్ ఎలకాలమే నేను మేము పరిశుధపర్చి నేను సృతిస్తూ మయోపశ ముగ్గురు ముగ్గురు ప్రార్థించండి ఆ రవి బ్రదరు అలాగే కావ్య సిస్టరు అలాగే మనోజ్ బ్రదర్ వీళ్ళ ముగ్గురు ప్రార్థించండి బ్రదర్ ప్రార్థనా వచ్చి మోజస్ బ్రదర్ హెల్త్ గురించి ప్రార్థించండి అలాగే ఆమోజ్ బ్రదర్ హెల్త్ గురించి అలాగే రేణుకా సిస్టర్ హెల్త్ గురించి కావ్య సిస్టర్ ఒక బ్రదరు గురించి మనం రెగ్యులర్ గా చేసే ప్రార్థనాలు అలాగే వాక్యం ప్రార్థించమని మేము కవి బ్రదరు కావ్య సిస్టరు మనోజ్ బ్రదరు ఓకే బ్రదర్ అర్థం చేస్తాం పశుద్ధు ఒక మా ప్రియ పరుల ఒక తల్లి నీకు ఎంతో నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికి మూల కార్యకుడానికి ఎంతో వందాలేసయ్యా నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నైనా దీనివంతా మీరు మాకు సహాయకులు ఉండడానికి నీకు ఎంతో వందాలు సమయానికి ప్రభావ మీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన ప్రభావ నా మీ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు ఎంతో వందాలి సయ్య ప్రతి దశలోనైనా మేము జాగ్రత్తగా మేము మా ప్రవర్తనలో ప్రభావ మేము జీవించే పిల్లలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ నా దేవా మీకు మార్గంలో ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ప్రభా నిజమైన సత్యమైన మార్గం మీదే ప్రో ఆ మార్గం మేము నడుచుకోవాలా ప్రభా నా దేవ పాత నిబంధన కాలంలో ఇస్రాయెల్ ప్రజల ప్రభావ దేవతల ఆచారాలతోని ప్రభా మీకు మార్గం తొలిగిపోయినప్పుడు ఇర్మియా ప్రవక్త ఓ ప్రభా దాన్ని మీరు హెచ్చరించినట్టు మేము చూపిస్తున్నాం ప్రభా కాబట్టి నేను ఈ చివరి కాలం మాకు కూడా ప్రభావం మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా మా ప్రవర్తించాలా ప్రతి దశలో ప్రభావ ఏ రీతిగా ప్రభావం మిమ్మల్ని పోలి నడుచుకోవాలని అనేక పర్యాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు మా జీవితాలు సరి చేస్తున్నారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందలు ఇస్తామాలు ఇంకేమన్నా బలహీనతలు ఉంటే ప్రభావ మీకు ఆయస్థకరమైన జీవితం వాళ్ళు ఉంటే వాటిని క్షమించమని ప్రార్థిస్తాం ఈ మా పాపములు మా కుటుంబం చేసిన ప్రతి పాపములు మా ఇరుగురి వారి మా దేశ పాపం అన్నింటినీ క్షమించమని ప్రార్థిష్టమైనా ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా నా దేవ నా ప్రవ్వ మీ వాక్యం చేత మీరు మమ్మల్ని మాట్లాడి నీకు వందాలు ప్రవ్వ ఆ రీతిగా ప్రభు అతని వాకింగ్ చేయడం శిస్తారు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీరు సాక్షి పెట్టుకోమని ప్రార్థం అయినా ఆ రీతిగా ప్రభావస్ దగ్గర గురించి మేము ప్రార్థిస్తాం అయినా వీడియో గురించి మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి అయినా అని ప్రతి పాపములు వారి కుటుంబం పిల్లలు చేసిన ప్రతి పాపములు క్షమించండి ప్రభావ వారి పక్షంగా మేము ఒప్పుకుంటున్నాం అయినా కనికరించండి కృప చూపించి మరొక అవకాశం కుటుంబాన్ని కనికరించండి ప్రభు సంపూర్ణ స్వస్థత గురించి మనం ప్రార్థిస్తున్నాం అక్కడ పీపీ సంపూర్ణంగా నార్మల్ ప్రతి అవయానికి సంపూర్ణ విడదలు ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నాముల ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తులను గర్దిస్తున్న దృష్ట శక్తుల అవయాలు విడిచిపెట్టి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నా ప్రతి అనారోగ్యాన్ని విడిపించినైనా ఎక్కడ చీకటి ఉన్నప్పుడు అక్కడ ప్రసరింప చేయండి స్వస్థతని గ్రహించండి ప్రభావ మీరు అద్భుత కార్యం జరిగించి మంచి ఆరిగిన ఇచ్చేయండి ఆ రీతిగా ప్రభావ కావ్యశిస్తుల గురించి ప్రార్థం బ్రదర్స్ ప్రభావ అదృష్ట బంధకాల నుంచి విడదలు కల్పించి అందరికీ ప్రభావ రక్షణ మార్గం ప్రార్థిస్తున్న ప్రతి పాపం క్షిణించినైనా ఆ పేరుకి మరొక అవకాశం అనుగ్రహించి రక్షణ మార్గం దయచేయండి కావేశాన్ని బలపచ్చడి నూతనంగా అభిషేకించి మీరు సాహసం పెట్టుకున్నైనా మంచి ఆరోగ్యం దయచేసి తర్వాత ముగ్గురు బిడ్డల భవిష్యత్తు దీవించండి పర్వ గొప్ప జ్ఞానం కుటుంబాల శాంతి సంబంధం దండి ప్రతి కష్టం నష్టం చూడాలను గరించి మీకొరకు గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టం అయినా మీరు అక్కడ తొలగింది ప్రభుత్వ సిద్ధపడాల నీకులు సిద్ధపరచ అనుగ్రహరించమని ప్రార్థిష్టం దేవానికి వస్తారు మనో ఆరోగ్యం మంచిదే ప్రభావ స్వస్థపరచండి ప్రభావ విశ్వాసం ఇంకా మీరు బలపరచండి ప్రతి చోటు మీ కొన్ని సాక్షి పెట్టుకుని ప్రతి అవయన సమృద్ధి జీవాన్ని ప్రకటిస్తున్నామైనా స్వస్థతాన్ని గురించి మీ కొరకు సాక్షనే అయినా మీరు అక్కడ మేము ఉంటున్నాం నైనా బహుభయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ నైనా ఈసాని ఈ లోకంలో ప్రభావ ఇంతకడిసిన అక్రమం అన్యాయము ప్రభావ కాబట్టి అలాంటి మేము ఉంటుండేగా ప్రభావ మేము ఏ మేము సాక్షిగా జీవించాలా ఓర్పు సహనాలు కలిగి ప్రభా మేము ప్రభావ అనేకల నుంచి ఎంత నడిపించాలా ప్రభావ నశించిపోతున్న ఆత్మల గురుపు కన్నీరు విచ్చి ప్రార్థించాలా ఎక్కడ తీసిన ప్రభావం ప్రభావ చీకట శక్తులు సంచరిస్తున్నాయి ప్రభావ మనుషులతో పీడింపబడుతున్నారు వాళ్ళందరినీ ప్రభావం విడిపించాలా మీ సంధిని అంటే సేవా భారం కలిగి మేము ముందుకు పోలగనా ప్రతి ఒక్కరిని ప్రభావంలో అందరు మీరు బలపరచండి మీరు పాపలను మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ కృపడి కృపాను గురించి నూతనంగా అభిషేకించండి ఎవరి కష్టాల సమస్యలు బాధలున్నారు అన్నింటినీ సంపూ విడుదల దయచేసిన ఈ వా చూపించండి మీ కనుక నిర్చిపెట్టారా అరడినాదివాణి వాక్యం వాకుప్రభ మార్గం చేస్తాం మనతని మన తని యుధాప్రభా నా ఆదివాని ఆత్మీయ చెప్తానికి ఇంకా మీకు ఇష్టం క్రియలు తొలగించి వాక్యం కాదు నాదివాని ముఖ్యంగా మోధుర కుటుంబం ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకొని అన్ని వాళ్ళ ప్రభా జీవి చేయండి మీ జీవ జల అలాడియా సరస్వాల ఆరోగ్యం దాన్ని స్వస్థపరి విడిపించి దయ్యం కాల్సి యుద్ధం కాల్చి నాది వాళ్ళ సంపూర్ణ ఐస్ విడుదల ప్రకటించిన తన ఫ్యామిలీలో ప్రభా అలడి పిల్లలు ప్రభా ప్రేమ ఐక్యత జ్ఞానం కలిగించేయండి అలా నాది మన పిల్లలు మన తండ్రికి ఆదరించాలి సుప్రభ అటిస్తే జ్ఞానం చేసే పిల్లలు చీకటి తొలగించి చీకటి జ్ఞానం వేసిన గద్దేశాను అలాడియా వాళ్ళు పాపం క్షమించండి వాళ్ళ జ్ఞానం దైతే లేచని మార్గం తప్పిపో తప్పిపోయిన సుప్రభ నాది ఇవాన్ని ఒక మార్గంలో నడిపించండి ఆ కుటుంబంలో శాంతి సమాధించని ఆయన స్వరం తీసేయండి మార్గం తెరవండి ఇద్దరు కొడుకులు జాబ్ దండి నా దీవానికి కోళ్ళలో ప్రేమ తీసుకున్నాను మామంటే ఆదరించేసి నా దీవానికి అప్పుడు కనుక నీ కావాలి పనులు జ్ఞానం దేసి సరస్వతం బయలుపరచబల స్థిరపరచని తన ప్రభావ అన్నుల ఉన్న ఆయన ముట్టండి ఆ శ్రీకృష్ణ విడిపించి పాపం కడగండి వివే దేవుడు అని ఆత్మీయతని జ్ఞానం తెచ్చి మనిషి నీ మార్గంలో సాధించని చీకటి తొలగించి వెలుగు ప్రకాశ చేయండి నాదివాణి అమ్మంటే ఆకలి జీర్ణం దచ్చని ఆకలు మంచిగా తెచ్చని బలం దక్తి దాని చూపు ప్రభా మంచి కనిపి స్నాయం చేయండి బలంత తొలగించి దుకాడి కాల్చని దెయ్యాలు కాల్చి ఆత్మతో బలంతో జ్ఞానంతో నింపి నాదివా మీరే కార్యం చేయని ఆ మోసం తెచ్చని అలడియా సరస్సు రావాలా ప్రస్తుత ఆత్మ జ్ఞానంతో నింపి చెప్పిన ప్రతి ఒక బిడ్డలు ప్రభా అలడియ ఆత్మ కుమరించి మీ జ్ఞానంతో నింపి స్తోత్రం ప్రభా ఐఎమా ప్రభావంలో స్తోత్రాల దేవ ఐస్యాన్ని బట్టి నీకు ఎలా ఉండాలి మా ప్రభావ ఏరీతిగా జీవించాలి మా ప్రభా ప్రతి ఒక్క కట్టడలను దేవ గాయకు మేము జీవించాలని సామించండి మా ప్రభా దేవ వాక్యం కి దేవా నీరు కట్టి ఫలించండి మా ప్రభా మీరే తోడైన దాన్ని వందన స్తోత్రాల దేవ ముఖ్యంగా మా ప్రభా కాం దేవాల ఫ్యామిలీలో ప్రతి దేవ ప్రతి ఒక్కటి తీసుకోండి మా ప్రభా కలతలు చెందకుండా దేవాయస్ మా ప్రభు వాళ్ళని ప్రేరుకొచ్చు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా గొప్ప దేవుడు మా ప్రభావి నమ్ముకుని లాగిన సాయం చేయండి వాళ్ళ తమ్మునికి పిల్లలకి దేవాయస్మర ప్రతి ఒక్కరు దేవాయశ్వరు మార్గం అంతటా జీవించటం సాయం చేయండి మీరే తోడైనాడు మా ఫ్యామిలీని పట్టుకోండి మా ప్రభా ఇతరే భాగ్యం దయచేయండి మా ప్రభా అలాగే మా ప్రభా మోజ్ గురించి ప్రతి ఒక్క బీపీ నుంచి విడుదల దయచేయండి మా ప్రభా తలనెత్తి నుంచి అరికాల వరకు దేవ చేసి మా ప్రభా నిరక్త పరోక్షణ దయచేయండి మా ప్రభా ఏసుకృష్ణ గద్దిస్తున్నా మా ప్రతి ఒక్క బీపీ గానీ ఏది రాకుండా సాయం చేయండి మా ప్రతి ఒక్క తలనొప్పి తీసివండి దేవా తలలో నరాలను దేవ గద్దిస్తున్నాం మా ప్రతి ఒక్కటి ఎటువంటి ఫంక్షన్ అటువంటి ఫంక్షన్ చేయటం సాయం చేయండి మా మీరే గొప్ప దేవుడు మీరు తప్ప వేరే వైద్యులు లేరు మా ప్రభా మీ ముట్టి స్వస్థపరచండి మా కష్టం పెట్టండి మా ప్రభా దేవాయస్మాని నమ్మిన బిడ్డ మా ప్రభా ఇవేవాయస్మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా అలాగే ఆమోజ్ బ్రీ ప్రస్తు మా ప్రభా ఇవా ప్రతి ఒక్క ఆటంకారం సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా మీరే సాయం ఇంకా దేవాలయస్మ ప్రభావ ఎంతో మంది దేవాయస్మ గురించి ప్రాణిస్తున్నాడు దేవ ప్రతి ఒక్క బిడ్డని దేవ మీరు ముట్టి శ్వాస పరిచయం దాన్ని బట్టి స్థాయి మా ప్రభా మరొకసారి లైఫ్ ఇచ్చిన దాన్ని బట్టి స్థౌతరం మీరే దేవ ప్రతి ఒక్క నరం నుంచి మీరే సాయం చేయండి మా ప్రభా రక్త ప్రోక్షణ లేకుండా సాయం చేయడు మా ప్రభా నీ నమ్మిన బిడ్డలు మా ప్రభా నీ మీద భారం వేసి మా ప్రభా ఏసుక్రీస్తు ప్రతి ఒక్క నరంను గద్దిస్తున్న మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ఇంటి చుట్టుముట్టు దేవతను కావలించాడు మా ప్రభా దేవామ ప్రభా తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశ్రయించండి మా ప్రభా ఈరోజు చూడకుండా ఎంతో మంది మరణించాడు దేవ కర్మ సజీలకలోంచి దేవహిష్మ ప్రభా నీకు కృపచేతమ్మంలోని వాక్యం ఇచ్చిన దాన్ని స్తోత్రం మా మంచి పండుకొని దేవాష్ణు ప్రభుత్వ దర్శనాలు చూసి మేము మరొకసారి నిన్ను కలుసుకునేలా సాయం చేస్తారని త్వరగా రాబోతు నేసుక్రిస్ పిడ వేడుకొడ్చున్నాం తండ్రి ఆమెన్ మరణాంతేసు ప్రభా త్వరగారాము ప్రభేషరక్తమే జయం ప్రభేషనామే జయం ప్రభేషరక్తం సంపూర్ణ విజయం అపాదకీల నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం జయం జయం తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ సమాధానము పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబిపిఎం నున్న ప్రతి ఒక్క బిడ్డకు ఎప్పుడు నిల్లనప్పుడు సదాకాలం తోడైనా గాక ఆమె